ంగురుభ్యో నమ హరి ఓం శ్రుతిస్మృతిపురాణానామాలయ కరుణాయమామిభగపాదశంకరంకరమానయో్యుల్యో మిత్రిపక్ష సర్వరంభ పరిత్యాగీ గుణాతీతస్స ఉచ్యతే గుణాతీతుడు అనే వాని యొక్క లక్షణాలను చూస్తూ ఉన్నాం గుణాతీతుడు అనగా అన్నా జీవన్ముక్తుడు అన్నా బ్రహ్మజ్ఞాని అన్నా ఒకటే నిజానికి బ్రహ్మజ్ఞానికంటే వేరే బ్రహ్మ ఉండదు బ్రహ్మజ్ఞాని యొక్క స్వరూపమునకే బ్రహ్మ అని పేరు బ్రహ్మాట అక్కడెక్కడో కూర్చుని ఉంటాడనో కూర్చుని ఉంటుందనో కాదర్థం బ్రహ్మజ్ఞాని యొక్క స్వరూపానికే బ్రహ్మ అని పేరు బ్రహ్మజ్ఞాని యొక్క స్వరూపము ఏమిటి దేహమా కాదు దేహము అజ్ఞానికి స్వరూపంగా భాషిస్తుంది అలాగే మనస్సు కూడా బ్రహ్మజ్ఞానికి స్వరూపము కాదు కేవలము ఆ సాక్షి చైతన్యము మాత్రమే బ్రహ్మజ్ఞానికి స్వరూపము అదియే బ్రహ్మ కూడా కాబట్టి బ్రహ్మ యొక్క నిరూపణము చేయాలంటే బ్రహ్మజ్ఞానిని అడ్డుపెట్టుకుని బ్రహ్మని నిరూపించాల్సి ఉంటుంది ఇది ఒకసారి పైకి వెళ్ళి ఇట్స్ ఓకే బ్రహ్మజ్ఞాని సంబంధం లేకుండా పరబ్రహ్మ నిరూపణము సంభవము కాదు ఓకే ఇప్పుడు సెట్ అవుతుంది మీరు అప్పుడు కూడా ఆన్ ఆఫ్ అవుతోంది ఇప్పుడు బాగున్నట్టుంది ఒకప్పుడు అనుకూలంగా ఉంటుంది ఒకప్పుడు కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటుంది మధ్యలో 2-3 వీక్స్ గ్యాప్ వచ్చిన తర్వాత మీరందరూ గుర్తుపెట్టుకుని ఈవళారు చాలా గొప్ప విశేషం మీ వంటి శ్రోతలు ఎక్కడా లేరు ప్రపంచంలో ఎందుకంటే ఒక వారం రోజులు గ్యాప్ వచ్చేప్పటికీ అలవాటు మారిపోయి జారిపోవడం అనేది ఉంటుంది అలా కాకుండా ఏమండి తీసేయడమే ఇది కూడా ఉంటుందా నమస్కారం హరి ఓం నమస్కారం ఇచ్చాడు ఓకే రేపు వస్తున్నా ఎన్నింటికి బయలుదేరం నేను సిద్ధంగా ఉంటాను ఇక్కడ ఇక్కడికి వచ్చేస్తా మనం కలిసి వెళ్తాం నేను వచ్చేస్తా అది తీసి ఇది అది చాలా సపోజ్ టు బి వెరీ సుపీరియర్ దూ డేస్ దీనికి ఇది బాగుందా అది పాపం పైడి చాలా శ్రద్ధగా తీసుకొచ్చి పెట్టారు ఇట్స్ ఓకే వాటెవర్ ఇది బాగా పనిచేస్తాం ఓకే సో గుణాతీతుల యొక్క లక్షణము లేని ఎలా ఉంటాడు గుణాతీతుడు అంటే మనం చూసాము మానాపమానయోస్తుల్య అపమానమున్నా అవమానమున్నా ఒకటే మానావమానములు వదిలిండేందు సమానమైన చిత్తము గలవాడు సాధారణంగా మానము అంటే సమ్మానము వచ్చినప్పుడు మనం చాలా హర్షాన్ని పొందడము అవమానం వచ్చినప్పుడు తట్టుకోలేకపోవడము హర్త్ అయిపోవడము చాలా ఇమోషనల్గా రియాక్ట్ అవ్వటము ఇవన్నీ ఉంటాయి సాధారణంగా లోకంలో అలా ఉంటాయి కానీ గుణాతీతులకి అలా ఉండదు వాళ్ళు సమ్మానం చేసినప్పుడు వాళ్ళు హర్షాన్ని పొందరు అలా నార్మల్గానే ఉంటారు ఏదో పాపం సమ్మానం చేసేవాళ్ళు వాళ్ళ సంతృప్తి కోసం ఏదో సమ్మానం చేశారే తప్ప అది అంత ఆవశ్యకము కాదు అది పర్టికులర్గా హర్షించదగ్గ విషయం కాదు మేబీ సన్మానం చేసే వాళ్ళ యొక్క దృష్టికోణంలో సమ్మానము ఆవశ్యకమని అనిపించవచ్చును తప్పేమీ కాదు కానీ మహాత్ములు తమ వైపు నుంచి సమ్మానం చేశారు కాబట్టి హర్షాన్ని పొందడము అనేది ఏమీ ఉండదు మోర్ ఇంపార్టెంట్ దాన్ దాట్ అవమానము నిజానికి అవమానము అనేది ఏమీ ఉండదు అండ్లస్ నేను ఒక అహంకారమును నా ఎందు పెట్టుకుని ఆ అహంకారమే నేను అనేటువంటి అధ్యాస అజ్ఞాన కల్పితమైనటువంటి అహంకారాధ్యాసం ఉన్నప్పుడు మాత్రమే ఎదుటివాడు అవమానం చేయడము లేక సత్కారము చేయడము అనే మాటలు ఉంటాయి అహంకారమే లేకపోయినట్లయితే అసలు అవమానం అనేది ఉండదు ఎదుటివాడు చెప్పిన మాటల అలాగా గాల్లో పైకి పోతాయి మనం రియాక్ట్ అయితే అవి బౌన్స్ అవుతాయి దీన్నే ట్రాన్స్పరెన్సీ వర్సెస్ ఒపేక్నెస్ అని అలా వర్ణిస్తారు ఇప్పుడు అద్దంలోంచి కాంతి కిరణంలో ఏమవుతాయి అద్దం ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అటు వెళ్ళిపోతాయి వేరే అవి రిఫ్లెక్ట్ అవ్వవు అదే అద్దం వెనక మీరు కొంత క్లోజ్ చేశారని కొన్ని ఏదో కళాయి అని ఏదో ఉంటారు అదేదో మెటీరియల్ స్ప్రెడ్ చేస్తారు దాంతో ఆ మెటీరియల్ అది ఒపేక్గా ఉంటుంది కాబట్టి అద్దం మీద పడిన కిరణాలు మళ్ళీ బౌన్స్ అవుతాయి బౌన్స్ అయ్యి మీకు ఒక ప్రతిబింబము కనపడుతూ ఉంటుంది సో సంసారులు ఆ అద్దంలో ఉంటారు బౌన్స్ చేసే అద్దంలో ఉంటారు సంసారులు లేదా మహాత్ములు ట్రాన్స్పరెంట్గా ఉంటారు సో వాళ్ళు రియాక్ట్ అవ్వరు అద్దంలాగా రియాక్షన్ ఉండదు అద్దం రియాక్ట్ అవుతుంది రిఫ్లెక్ట్ చేస్తుంది సో మహాత్ములు అలా రిఫ్లెక్ట్ చేయకుండా అలా అలౌ దెమ్ టు ప్రొసీడ్ అంటే మన హృదయం కూడా అలాగా ట్రాన్స్పరెంట్గా ఉండాలి ఎవడైనా ఏదైనా అన్నాడనుకోండి అది ఆ చైతన్యంలో తెలుస్తుంది కదా తెలుగులో తెలుస్తుంది వాడు మనకి నిందించాడు అది ఆ నిందావచనములు తెలుస్తాయి ఓ చిరునవ్వు నవ్వేసేపటికి అలవాటు మళ్ళీ తిరగబడి వెనక్కి రావు నిన్న రియాక్షన్ లేకపోవుట సో మహాత్ములు ఆ విధంగా సాధారణంగా మనల్ని పొగిడివాడు మనకి హానిని చేస్తున్నాడు అని మనం గ్రహించాలి ఇప్పుడు పొగడ్తలకి సంతోషించేవాడు ఎప్పుడో ఒకప్పుడు గోతిలో పడిపోవడం ఖాయం ఈ పొగడ్తలు చేసి చేసి వాడేమో ఒక తప్పుడు భావాలలో పెట్టేస్తారు ఒక రకమైన ఊహా ప్రపంచంలో ఉండిపోతాడు ఈ పొగడ్తలన్నీ సత్యం అనుకుంటాడు అనుకునే భ్రమ కలుగుతుంది కలిగి అంతా బాగుంది వీళ్ళు పొగుడుతున్నవన్నీ సత్యాలనుకుని ఆయన కుప్పకూలిపోయేటువంటి సందర్భాలు చాలా వస్తున్నాయి సో కాబట్టి పొగట్టలు ఎవరైతే మనకి పొగడ్తలను అందజేస్తారో వాళ్ళు మనకి ఉపకారం చేస్తున్నారు అని అనుకోవడానికి వీలు ఒకప్పుడు అపకారం అవ్వచ్చు అంచేతనే ఈ పొగడడం అనేదానికి తెలుగులో ఒక సామెత ఒకటి ఇదేమిటంటే మొలగ చెట్టు ఎక్కించేట అని మొలగ చెట్టు చూడ్డానికి చాలా గట్టిగా పెద్దదిగా కనపడుతుంది మంచి గట్టిన గట్టి బెరడు అవి ఉంటాయి కానీ బెరడు దృష్టం చాలా గట్టిగా ఉంది ఈ చెట్టు అనిపిస్తుంది కానీ మీరు అలా ఎక్కుతుండగానే అది తక్కువ విరిగిపోతుంది విరిగిపోయి పడిపోతుంది మొలగ చెట్టు ఎక్కిన ప్రతివాడు చెట్టు విరిగి పడిపోవడం ఖాయం అలాగే పొగడ్తలకి మురిసిపోయే ప్రతి వాడు పడిపోయి దెబ్బలు తినడం ఖాయం అంటే జీవితంలో నష్టాన్ని పొందటం సత్యంటే అనమాట ఈ సత్యాన్ని గుర్తించి పొగట్టలని ఎవరు స్వీకరించాలి తెలివైన వాళ్ళు అసలు ఎంకరేజ్ చేయాలి కొంతమంది పొగడ్తలు వినడానికి చాలా ఇష్టపడతారు వాళ్ళకి ఎవరైనా తమ తమల్ని పొగుడుతుంటే చాలా ఉల్లాసంగా ఫీల్ అవుతారు తిరిగత అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు ఎంకరేజ్ చేస్తే ఏమవుతుంది మన చుట్టూ ఎస్ మెన్ అంటారు ప్రతిదానికి ఎస్ అనేటువంటి వాళ్ళు మన చుట్టూ చేరుతారు దాంతో మనలో ఉండేటువంటి దోషాలు మనకి తెలుసుకునే అవకాశం లేకుండా అయిపోతుంది అదే మనల్ని క్రిటిసైజ్ చేసి వాడున్నాడు చూసారా వాడు ఏం చేస్తాడంటే మనలో ఉండే దోషాన్ని వెతికి పైకి లాగి మన ముఖం మీద వేస్తాడు ఆ విధంగా మనలో ఉండేటువంటి బలహీనతలు దోషములు తెలియటానికి ఈ అవమానము చక్కటి అవకాశం అది గోల్డెన్ ఆపర్చునిటీ ఆ విధంగా అవమానాన్ని ఉపయోగించుకోవటానికి అవకాశం ఉన్నది ప్రొవైడెడ్ మనము అహంకారము లేకుండగా సమచిత్తమును కలిగి ఉండాల్సి ఉంటుంది సో ఆ విషయాన్ని మనం చూసాం మానావమానయో స్థుల్య ఈ భగవద్గీతలో చెప్పిన ఈ లక్షణాలన్నీ శ్రీకృష్ణునియందు బాగా పడతాయి శ్రీకృష్ణుడు మానము అవమానము రెండింటినీ కూడా సమానంగా తీసుకుని వాడాడు జరాసంధుడు ఆయన మీదకి దండయాత్ర చేసినప్పుడు ఆయన ద్వారకా నగరాన్ని విడిచిపెట్టి మరో గేటం పారిపోయాడు అప్పుడు జరాసంధుడు ఏం చేశాడంటే రేపు ఆగిపోతున్నాడు రా శ్రీకృష్ణుడు జరాసంధుడికి వార్త చెప్తే కోరినీ వీడి మీదకి నేను ఇంత సైన్యం పట్టుకుని యుద్ధానికి వస్తే వీడు ఆ వెనకాల గేటప్పుడు పారిపోవడం ఎక్కడ ప్రారంభం రథం మీద పడుగులు చేస్తాడు వెనక పట్టుకోవడానికి దొరుకుతాడా ఏమి దొరకడం సో ఆ విధంగా ఆయన్ని వీళ్ళు శిశుపాలుడు వదలైన వాళ్ళు తిట్టేవారు ఏమని నువ్వు యుద్ధంలో భయపడి పారిపోయేవోని తిట్టేవారు తిరిగితే ఆయన నవ్వు నలుగుతుంది వాడు శిశుపాలుడు కథ మీకు తెలుసు కదా నూట ఒక్కటిట్లు తిట్టాకనే చక్రాన్ని వదిలిపెట్టి వాడి శిరస్సుని ఛేదిస్తాడు కాబట్టి ఈ విధంగా శ్రీకృష్ణుని యొక్క జీవిత చరిత్ర మనం చూసినట్లయితే ఈ లక్షణాలన్నీ కూడా ఆయనకే అనువయిస్తూ ఉంటాయి ఇక్కడే కాదు ఎక్కడే మొత్తం భగవద్గీతలో అంతటా కూడా ఆయన చెప్పిన ప్రతి మాట ఆయన జీవితానికి అనువయిస్తూ ఉంటుంది తుల్యో మిత్రాది పక్షయో మిత్రపక్షము శత్రుపక్షము నిజానికి మహాత్ములకి మిత్రపక్షము శత్రుపక్షము ఉండవు వారు అందరినీ ఆత్మరూపులుగానే చూస్తారు కదా మరి ఈ మాట ఎలాగా అంటే ఆయన తరఫు నుంచి శత్రువులు మిత్రులు లేరు కానీ జనంలో కొంతమంది ఆయన్ని తమ మిత్రునిగా భావిస్తారు మరి కొంతమంది ఆయన్ని శత్రువులుగా భావిస్తారు అలాంటి వాళ్ళు ఉంటారు ఇది శ్రీకృష్ణుడు దృష్టాంతంగా పాండవులు ఆయన మాకు మిత్రుడు అనుకున్నాడు దుర్యోధనాధునికి ఆయన చేసిన అపకారం ఏమి లేదు కానీ దుర్యోధనాథులు ఏమని నిశ్చయించుకున్నారు ఈయన మాకు శత్రువు అని నిశ్చయించుకున్నారు అలాగే లోకంలో మహాత్ముల ఎడల మిత్రులు శత్రువులు మహాత్ముని వైపు నుండి ఉండరు కానీ వాళ్ళ వాళ్ళకు ఉండేటువంటి ఆ మానసిక దోషముల కారణంగా ఆయన ఎడల శత్రుభావాన్ని వహించే వాళ్ళు కూడా ఉంటారు అలాగే ఆయన ఎడల మిత్రభావాన్ని వహించే వారు ఉంటారు తెలుస్తూ ఉంటారు వాళ్ళ వాళ్ళ ప్రవర్తనని బట్టి వీడు మన ఎడల వ్యతిరేకంగా ఉన్నాడు ఇతగాడు మనకు అనుకూలంగా ఉన్నాడు అని తెలుస్తూ ఉంటుంది అలా అది మిత్రపక్షము శత్రుపక్షము అంటే ఆ విధంగా తెలిసినా కూడా రెండు పక్షముల ఎందు సమమైన దృష్టిని కలిగి ఉండడము గుణాతీతుల యొక్క లక్ష్యం అంటే గుణములు అంటే సంసారము పేరు ఎందుకేతనే కొంతమంది గుణములు గుణములని పట్టుకుని వెరేలాడుతూ ఉంటారు అలాగా ఏదో భక్తి అదంతా భక్తి అనుకుంటారు దేవుని అనేక గుణములు కలవు ఆ గుణశబ్దానికి అర్థం వేరు ఇక్కడ గుణశబ్దానికి అర్థం వేరు బట్ వాస్తవంలో దేవునియందు గుణము ఉంది అని మీరు అన్నట్లయితే అర్థం వేరైనా కూడా ఆ దేవుణ్ణి మీరు పరిచ్ఛేదన చేసేసినట్టు అయిపోతుంది ఆయన్ని ఒక ఒక మూసలో పెట్టేసినట్టు అయిపోతుంది సో కాబట్టి ఊరికే ఆయన్ని సగుణ సగుణ అని అస్తమానం అధికంగా ఈశ్వరునియడ ఆరోపిస్తూ ఉండడం కూడా ఫిలాసఫీ దృష్ట్యా అంత తెలివైన పని కాదు ఇప్పుడు ఆయన భక్త జనులను కాపాడుతాడు అని అన్నారు అనుకోండి అదొక గుణం భక్త జనులను కాపాడుతా మరి భక్తులు కానీ వాళ్ళని ఏం చేస్తాడు వాళ్ళ దాన్ని వాళ్ళని వదిలేస్తాడా అలా చేయొచ్చా అలా చేస్తే మరి ఈశ్వరుని యొక్క ఈశ్వరత్వానికి భంగము కాదా ఇలాంటి సమస్యలన్నీ వస్తాయి అందుకే మాట వనసకి భక్తిని ప్రచారం చేయడం కోసమే భక్తిని వర్ధిల్ల చేయడం కోసం అలా చెప్తారు అంతే తప్ప ఆయన పని కట్టుకుని తనని ప్రేమించి తనని భక్తి చేసి వాళ్ళని కాపాడి ఎవరైనా మరో హడావుల్లో ఉంటే తన ఎడల భక్తి చెయ్యలేకపోతే వాళ్ళని కాపాడకుండగా అటువంటి దృష్టి భగవంతుని ఉండదు ఆ గుణము భగవంతుని ఆరోపిస్తే ఇటువంటి సమస్యలన్నీ ఉత్పన్నమవుతాయి కాబట్టి వాస్తవంలో నిర్గుముడు అని చెప్పడంలో ఉన్నంత తేలికదనము సగుణంగా ప్రతిపాదించడంలో లేదు వాస్తవంలో ఫిలాసఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈశ్వరుడు గుణాతీతుడు ఓ సందర్భంలో గుణములు కలవాడుగా భాషించిన వాస్తవానికి గుణాతీతుడు మాత్రమే ఎనివే నేను ఆ గుణము ఈ గుణము కొంచెం మిక్స్ చేసి చెప్పాను ఆ తేడా ఉన్నమాట వాస్తవం ఫస్టు తుల్యో మిత్రాదిపక్షయో తర్వాత సర్వారంభ పరిత్యాగి మనిషి నిద్రలేస్తే దానిలో ఏదో పని మొదలు పెడతాడు చేస్తున్న పనులు చాలా వన్నట్లుగా ఇంకా కొత్త కొత్త ప్రాజెక్టులను చేయడానికి ప్రణాళికలని రచిస్తూ ఉంటాడు మనిషి అలా జీవిస్తాడు ఇప్పుడు కంపెనీ ఉందనుకోండి కంపెనీ బోర్డు రూముల్లోనూ లేకపోతే జనరల్ మేనేజర్ యొక్క స్ట్రాటజీ డిస్కషన్ రూమ్స్ అవే ఉంటాయి మీటింగ్ రూమ్స్ ఆ రూమ్స్లో ఎగ్జిక్యూటివ్స్ అందరూ కూర్చుని చర్చలు చేస్తూ ఉంటారు ఏమిటి చర్చిస్తారు రాబోయే సంవత్సరంలో మనం కంపెనీని ఎంత ముందుకు తీసుకుపోవాలి ఎంత లాభ ముందుకు తీసుకుపోవడం అంటే ఏమిటి కంపెనీని ఎక్కువ లాభాలను అర్జించుట ఎంత ఎక్కువగా మనం లాభాన్ని సంపాదించగలము అది వన్ ఇయర్ ప్రాజెక్ట్ త్రీ మంత్స్కి మనం ఆ ఈ క్వార్టర్లో మనం ఎంత లాభాన్ని సంపాదించవచ్చు ఎప్పుడూ కూడా వాళ్ళ యొక్క ప్రాజెక్టుల యొక్క దిశ ఎలా ఉంటుందంటే ఇంతకు ముందు క్వార్టర్లో వచ్చిన లాభం కంటే ఎక్కువ రావడం అది దట్ ఈస్ మీ డైరెక్షన్ అలా ఎంతకాలం అలా పెరుగుతో పోవడం ఎంత కాలం అంటే శాశ్వత అలా పెరుగుతోనే పోవడం అలా కాదండి పెరుగుతా మెరుగుట కూడా అని అలా ఏది పెరుగుతుందో అది విరగాల్సిందే కదా మరి మరి మీరు అది అర్థం చేసుకోవద్దా అంటే వాళ్ళు ఏమంటారు మేము ఆ సామెతని పెరగడంలోకి తీసుకోము ఈ రోజు కన్సిడర్ తప్ప వ్యాలిడిటీ మేము పెరుగుతోనే ఉండాల్సిందే పెరగాల్సిందే ఇంక పెరగడానికి వీలు కాబట్టి పెరుగుతో ఉండాలంటే మీరు ఎప్పటికీ కొత్త కొత్త ప్రాజెక్టులని అండర్టేక్ చేస్తూ ఉండాలి కంపెనీ వాళ్ళు అలా చేస్తూ ఉండాలి మీకు ఇండియన్ సొసైటీలో ఒక చిత్రమైన లక్షణం కనబడుతుంది ఈ పెరగాల్సిందే కొత్త కొత్త ప్రాజెక్టు అండర్టేజ్ చేయాల్సిందే అనే ఆ సైకాలజీని బాగా ప్రతిబింబిస్తూ కొన్ని లక్షణాలు కనపడతాయి ఎలాగంటే టు బిగిన్ విత్ కంప్యూటర్ కంపెనీ టు బిగిన్ వాళ్ళు ఏం చేస్తారంటే సిమెంట్ ఫ్యాక్టరీ మొదలు పెడతారు కంప్యూటర్కి సిమెంట్కి సమయం ఏమవుతా ఏమీ లేదు అంటే మనం ఇంకా పెరగాలి ఇంకా బాగా టర్న్ పెంచాలి బాగా లాభాలు తీయాలి దానికోసం ఏ ఏ మార్కెట్ బాగుంది ఇప్పుడు అంటే సిమెంట్ మార్కెట్ బాగుంది ఎందుకంటే సిమెంట్కి బాగా గిరాకీ పెరుగుతోంది ధరలు బాగా వస్తున్నాయి అక్కడ సిమెంట్కి ఇటువైపు ఈ కృష్ణానది యువతరం వైపు తెలంగాణ వైపు అయినట్లయితే మంచి రాయితీలు ఇస్తారు సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టి పక్షంలో ఆ మిర్యాలు కూడా అక్కడ నాకు అక్కడ ఉన్న పెద్ద అదే ప్రశ్నలకి ఇది అవతల వైపు ఆంధ్రప్రదేశ్ వైపు అయినట్లయితే రాయితీలు ఉండవు అంచేతను సిమెంట్ ఫ్యాక్టరీలన్నీ ఇటు మిరియాలు కూడా వైపు ఉంటాయి కాబట్టి వీళ్ళందరూ వెళ్ళి అక్కడ పెడుతూ ఉంటారు ఫ్యాక్టరీ కంప్యూటర్లలో వాడు సిమెంట్ ఫ్యాక్టరీ పెడతారు పెట్రోల్ ఇండస్ట్రీ నడిపేవాడు కూరగాయల మార్కెట్ పెడతాడు అంటే ఏదో ఒకటి పెట్టేసి టర్న్ ఓవర్ పెంచేసి లాభాలు సంపాదించేయాలనేటువంటి ఆ యాటిట్యూడ్ మనకి ఆ లక్షణాలు కనపడతాం లేకపోతే పెట్రోల్ ఇండస్ట్రీకి కూరగాయల వ్యాపారానికి ఏమీ సంబంధం లేదు ఏమీ కనెక్షన్ లేదు ఆ ఎక్స్పర్టైజ్ ఇక్కడ పనికిరాదు సుతరాము పనికిరాదు ఇక్కడ అయినా సరే ఎవరూ మేనేజర్ని ఎంప్లాయ్ చేయడం చేసి వాడికైతే నడిపించి అంటే మొత్తానికి కొత్త ప్రాజెక్టులు మనం అండర్టేక్ చేయాలి ఇలా నడుస్తూ ఉంటాయి కార్పొరేట్ హౌసెస్ అయితే కార్పొరేట్ హౌసెస్ అలా ఉన్నాయని నాకు అతనిపై ఏం చెప్పానంటే ఒక హ్యూమన్ బీయింగ్ ఈజ్ లైక్ ఏ కార్పొరేట్ హౌస్ మనిషి కూడా అలాంటి వాడే ఖాళీగా ఉండలేడు ఏదో ఒకటి వస్తది మొదలుపెట్ట డబ్బు తక్కువై కాదు డబ్బు ఎక్కువై ఇప్పుడు డబ్బు ఇన్వెస్ట్ చేస్తున్నాడంటే అర్థారిటీ ఎక్కువైందని కదా ఆల్రెడీ ఎక్కువైంది మళ్ళీ దీనికి నాకు సరిగ్గా గుర్తుకొచ్చింది పూజ స్వామీజీ ఒక అర్థ చెప్పాడు ఏమిటంటే ఒక ఫిషర్మన్ చేపలు పట్టేవాడు అర్ధనాట్యమంగా అంటే పైన ఏమీ వస్త్రం ఉండదు చేపలు పట్టేవాడికి ఒక తువ్వాల నాటికి కడతాడు నడువు చుట్టూ కట్టి ఓ బోటు ఉంటుంది ఆ బోటు తర్వాత ఒక నెట్ ఆ నెట్టు చిరిగిపోయినప్పుడల్లా కుప్పుకుంటూ ఉంటాడు దాన్ని రిపేర్ చేసుకుంటూ ఉంటాడు ఆ బీచ్ పొద్దున్న అలా రిపేర్ చేసుకుంటున్నాడు చేసుకుంటూ ఉంటే అటు నుంచి వాకింగ్కి వెళ్ళాడు ఒక ఎగ్జిక్యూటివ్ వెళ్ళి నేను ఏదో చెప్తున్నా కథ చెప్పడానికి పూముకున్నాను పూజ్య స్వామీజీ చెప్పినంత బాగా నేను చెప్పలేకపోవచ్చు సో అతను ఆ ఎగ్జిక్యూటివ్ ఖాళీగా ఉన్నాడు ఈ రిపేర్ చేసుకుంటూ ఉంటే లోకల్ ఫ్లేవర్ ఏమిటో తెలుసుకుందామని హలో అని పలకరిస్తాడు ఆ ఏంటి బాబాయ్ అంటాడు ఏం చేస్తున్నావు అంటాడు ఏముంది సార్ చూస్తున్నారు కదా నెట్ని రిపేర్ చేసుకుంటున్నాను ఈ నెట్ని రిపేర్ చేసే ఇదిగో ఈ బోటు చేపలు పట్టుకుంటాం పట్టుకుని ఆ చేపల్ని మార్కెట్లో అమ్ముకుని మా జీవిత నడుస్తూ ఉంటుంది అంటే సపోజ్ నువ్వు ఒక మెకనైజ్డ్ బోటు కొన్నట్లయితే ఈ నెట్లో మీరు రిపేర్ చేయక్కర్లేకుండా మోస్ట్ మోడర్న్ నెట్స్ అన్నీ రెడీమేడ్గా దానికి ఉంటాయి ఒక మెకనైజ్డ్ బోటు కొన్నట్లయితే మరి పది రెట్లు ఎక్కువ చేపలు పట్టి బాగా వ్యాపారం చేయొచ్చు కదా అంటే మాకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి సార్ ఏ రోజు ఆ రోజు మాకు పొట్ట గడియడంతో అయిపోతుంది అంటే కాదు గవర్నమెంట్ లోన్ ఇస్తుంది కాబట్టి మెకనైజ్డ్ బోటు కొన్నట్లయితే చాలా చేపలు పట్టవచ్చు అప్పుడు ఏమవుతుంది సార్ అని అడిగారు ఏముంది ఇప్పుడు అమ్మ దానికంటే ఎక్కువ చేపలు అమ్మవచ్చు దెన్ అంటే నువ్వు సంవత్సరంలో ఇప్పుడు సంపాదించిన దానికంటే ఒక వంద రెట్లు ఎక్కువ సంపాదన వస్తుంది దెన్ అప్పుడు గుడిసులో ఉండడానికి బదులు బిల్డింగ్లో ఉండొచ్చు దెన్ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివించే బదులు పబ్లిక్ స్కూల్లో చదివించవచ్చు దెన్ మూడు వందల అరవై ఐదు రోజులు పనిచేక్కర్లేకుండా ఎవరినన్నా పెట్టి ఆ మెకనైజ్డ్ బోట్స్ని ఒక బోట్ని పది బోట్లకు పెంచవచ్చు దెన్ ఓ మేనేజర్ని పెట్టి పది మంది ఫిషర్మెన్లను పెట్టి నువ్వు హాయిగా ఇంటి దగ్గర విశ్రాంతిగా ఉండి అప్పుడప్పుడు అకౌంట్లు చూసుకుంటూ వచ్చే ఆదాయాలను మేనేజ్ చేసుకుంటూ ఉండవచ్చు అండ్ దెన్ అప్పుడు నువ్వు టూరిజంకి వెళ్ళొచ్చు గోవా టూరిజంకి వెళ్ళొచ్చు అండ్ దెన్ గోవాలో బీచ్లో బీచ్లో అర్ధనగ్నంగా మళ్ళీ వీడు అర్ధనగ్నంగానే ఉన్నాడుగా మళ్ళీ అర్ధనగ్నంగా అన్ను విశ్రాంతిగా అంటే ఒక నెక్కలో ఏదో కట్టుకుని ఇంకా పైన ఏమీ లేకుండా ఒక చిన్న మ్యాట్ లాంటివి చేసుకుని అలా విశ్రాంతిగా హాయిగా ఉండొచ్చు అంటే వీడంటాడు నేను ఇప్పుడు అది అది ఈ కథ మీకు అది కదా అదంటాడు దీనికోసం ఈ సర్కిల్ అంతా ఎందుకండి ఇప్పుడు నేను అలాగే అర్ధనగలుగానే ఉన్నారు బీచ్లోనే ఉన్నారు విశ్రాంతిగా ఉన్నారు అని చెప్పాడు మనుషులు ఉంటారు ఎవరి హ్యూమన్ మైండ్ ఈజ్ లైక్ ఏ కార్పొరేట్ హౌస్ ఎక్కువ సంపాదించాలి ఆ ఇంటి ఖర్చులు పోగా ఇంత మిగులుతుంది పది శాతం ఆదాయంతో ఇంటి ఖర్చులు పోతాయి ఇంకా తొంభై శాతం మిగులుతుంది ఏం చేస్తావు దీన్ని ఇన్వెస్ట్ చేస్తాయి ఎందుకు అంటే ఇంకా ఎక్కువ సంపాదించాలి ఇప్పుడు సంపాదించింది ఎక్కువై ఏం చేయాలో అర్థం కాక ఇబ్బంది పడుతో మళ్ళీ ఎక్కువ సంపాదిస్తే అప్పుడు ఏమవుతుంది అప్పుడు ఇప్పుడు పడుతున్న ఇబ్బందికి డబుల్ ఇబ్బంది పడాల్సి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు వచ్చిన ఆదాయాన్ని ఏం చేయాలో అర్థం కాక మీరు ఇన్వెస్ట్ చేస్తే ఇట్ విల్ బ్రింగ్ మోర్ మనీ అప్పుడు దాన్ని ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది ఈ తలపోటు బాగా పెరిగిపోతుంది అంటే సంసారంలో ఇలాగే ఉంటాడు ఈ డబ్బు ఎలాంటిదంటే ఫస్ట్ లక్ష రూపాయలు సంపాదించడం చాలా కష్టం ఒకసారి ఒక లక్ష మీరు సంపాదిస్తే ఇంకా ఆ తర్వాత మీరు సంపాదించక్కర్లేదు అది సంపాదిస్తుంది మీరు ఒక కోటి చేసి పెడితే ఇంకా మీరు ఇలా కాలు దాల్చి కూర్చోవడమే ఆ కోటి ఏం చేస్తుందంటే ప్రపంచం అంతా చక్కర్లు కొట్టి ఇంకో కోటిని కలుపుకుని వస్తుంది వెనక్కి మనీ బిగ్గెట్స్ మనీ ఎకానమీలో కూడా రెండు ప్రిన్సిపల్స్ ఉన్నాయి ఒకటి hard work మనీ money. ఫస్ట్ ప్రిన్సిపల్ అది పోయింది ఇప్పుడు ఇప్పుడు ఈ మోడర్న్ మార్కెట్స్ మార్కెట్ ఎకానమీ వచ్చిన తర్వాత హార్డ్ వర్క్ చేసి డబ్బుని పోగేయటం అనే ప్రిన్సిపల్ అది చేతగాని వాడి ప్రిన్సిపల్ది మరి చేత అయిన వాడి ప్రిన్సిపల్ ఏమిటో తెలిసిన నాట్ హార్డ్ వర్క్ విగెట్స్ మనీ మనీ విగెట్స్ మనీ సో టేక్ మనీ అండ్ గోయింగ్ టు స్టాక్ and push the money into the stocks. And sit back. You can't do hard work that begets money. If you do hard work, you're an arugyant, you're an arugyant, you're an arugyant. Now, you don't need hard work? Hard work doesn't need money, you're an arugyant. So, you're an arugyant, you're a thanav. You're an arugyant, you're an arugyant, you're an arugyant. బీపీ డయాబెటీస్ మొదలైనటువంటి వ్యాధులు ఆరంభమవుతాయి కాబట్టి హార్డ్ వర్క్ బిగెట్స్ మనీ అనేది అనే ప్రిన్సిపుల్ ఆరోగ్యానికి సంబంధించిన ప్రిన్సిపుల్ అది మనీ బిగెట్స్ మనీ అనేది అది అనారోగ్యానికి సంబంధించిన ప్రిన్సిపుల్ ఈ యాటిట్యూడ్ దీనికి దీన్ని ఉద్దేశించి శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే సర్వారంభ పరిత్యాది ఇప్పుడు మీకు జీవితంలో కావాల్సిందేమిటి కొత్త ప్రాజెక్టు ఫర్ వాట్ మోర్ మనీ ఫర్ వాట్ మోర్ ప్రెషర్స్ ఫర్ వాట్ కాబట్టి మనకి జీవితంలో ఏమిటి కావాలి అనేది మనకి తెలుసుండాలి మనకి జీవితంలో ఏం కావాలి అనేది తెలుసు నెక్స్ట్ క్లాస్ నుంచి ఏదైనా ఫ్లిట్ ఏదో కొట్టాలి ఇక్కడ దోమలు ఎందుకంటే అడుగుల కాళ్ళ మీద దోమలకి పాదాల మీద ప్రీతి ఎక్కువ దోమలు ఏం చేస్తాయంటే దొరికితే కాళ్ళని కరుస్తాయి దొరక్కపోతే చెవి దగ్గర రోధ చేస్తాయి ఇది దోమ యొక్క లక్షణం దోమని దుష్టుడితో పోల్చారు ఈ దుష్టుడు ఉన్నాడే వీడు దొరికితే కాళ్ళు కొట్టుకుంటాడు దొరక్కపోతే చెవులో రోధ పెడతాడు సరిగ్గా దోమ వంటి వాడు అంటో ఏదో ఒక సుభాషితం అవుతుంది కాబట్టి అదేదో కాయిలో అయితే ఇలా స్ప్రే చేసి ఏదో ఏదో చేసి ఒక అరగంట ముందు ఈ దోమల యొక్క బెడదని కొంత తగ్గించినట్లయితే ఈ భాష్యాన్ని చక్కగా చూడడానికి అవకాశం అవుతుంది లేకపోతే అడుగున పాదాలని రక్షించుకుంటూ భాష్యాన్ని పరిశీలించడం కొంచెం ఇబ్బందికరంగా తయారవుతుంది దోమ పట్టుకున్నట్టే ఇంకా మీరు ఏ పని చేయలేదు దాంతోతే వేగాల్సి ఉంటుందన్నమాట అసలు ఈ దోమలు ఎందుకున్నాయి అనేది కూడా అసలు పరిశీలించదగ్గ విషయమే ఫస్ట్ కనుక సర్వారంభ పరి కాబట్టి ఎందుకు ఎందుకని మోర్ ప్రాజెక్ట్స్ వై మోర్ మనీ వై వాట్ ఫర్ ఇన్ఫ్యాక్ట్ మనం జీవితంలో దేనిని కోరుకోవాలి కావలసింది ఏమిటి అంటే చూడండి జీవితంలో మనకు కావలసింది ఏమిటో కూడా మనకి తెలియకుండా మనం జీవించేస్తూ ఉంటాము అది బేసిక్ వివేకం ఉండాలి ఆ వివేకము కూడా లేకుండా జీవిస్తూ ఉంటాము మనకి జీవితంలో కావాల్సింది ఏమిటో తెలుసునండి సుఖము శాంతి అది కాదు దట్ ఈజ్ వాట్ వీ వాంట్ త్యాగరాజ కీర్తన ఉంటుంది శాంతము లేక సౌఖ్యము లేదు సో శాంతి సుఖము సుఖము శాంతి అని బట్ రియల్ సీక్వెన్స్ ఈస్ శాంతి సుఖము ఎక్కడ శాంతి ఉంటుందో అక్కడ సుఖము ఉంటుంది మీరు శక్తికి మించిన ప్రాజెక్ట్స్ అన్నీ పెట్టుకుంటూ ఎటువంటి ప్రాజెక్ట్స్ ఎటువంటివో తెలుస్తున్నా అండి ఆరంభమోటేమిటో చెప్తున్నాను శక్తికి మించినటువంటి ప్రాజెక్టు కేవలము కృష్ణ లేక లోభము గ్రీడ్ దానిచేత ప్రేరేపితుడై అండర్టేక్ చేసే ప్రాజెక్టు తర్వాత స్వార్థబుద్ధితో అండర్టేక్ చేసేటువంటి ప్రాజెక్టు వీటికి ఆరంభము అని చేయాలి మీరు నిష్కామంగా నిత్యకర్మానుష్ఠానం చేస్తే అది ఆరంభమవు కేటగిరీలోకి రాదు నిష్కామంగా చేసినట్లయితే మీరు సకామంగా ఏదైనా చేసేటంటే అది ఆరంభమవుతుంది సపోజ్ మీరేదో గాయత్రీ జపం చేసుకుంటూ ఉంటారు ఇంతవరకు కార్పొరేట్ మెంటాలిటీ గురించి చెప్పారు ఇప్పుడు గౌణభక్తుని యొక్క మెంటాలిటీ గురించి చెప్తున్నా గౌణ భక్తుడు అంటే సెకండ్ సెకండ్ క్లాస్ భక్తుడు ఎలా ఉంటాడు ఏదో గాయత్రీ జపం చేస్తూ ఉంటాడు కానీ ఈ గాయత్రీ జపం వల్ల మనకు ఒరిగివీ లేదు ఫలానా దేవతను కనుక ఈ మంత్రంతో ఉపాసన చేసినట్లయితే మనకు కోరికలు తీరతాయి లేకపోతే ఏవో కొత్త కొత్త సిద్ధులు లభిస్తాయి అని వాడు ఏం చేస్తాడంటే ఓ కొత్త ఉపాసన ఒకటి స్టార్ట్ చేస్తాడు ఊళ్ళో ఒక ఆయన ఎవరో వచ్చారు ఆయన ఉచ్చిష్ట గణపతి మంత్రాన్ని అందరికీ భక్తులకి ఇస్తున్నారు ఎందుకంటే మనకు ఉక్షిష్ట గణపతి ఎందుకండి ఏదో జపం చేస్తున్నాం కదా అంటే కూడా గాయత్రీ జపం వల్ల నీకు సంపదలు వస్తాయా ఏమే అలాంటి సూచనలు లేవు ఏమైనా పవర్స్ వస్తాయా రావు నీకు భవిష్యత్తును చెప్పగలుగుతావా అలాగా నీకు బుద్ధికి తోస్తుందా తోచదు అదే ఉక్షిష్ట గణపతి కనుక నువ్వు చేసినట్లయితే ఈ ఫలాలన్నీ నీకు అని ఉంటుంది అనే ఒక అనే ప్రసంగం ఉంటుంది అది వింటాడు విని పరిగెత్తుకు వెళ్ళి ఆయన దగ్గర శిష్య రూపం చేసి ఉత్సిష్ట గణపతి మంత్రాన్ని తెచ్చుకొస్తాను ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎన్ ఆరంభ ఈ కార్పొరేట్ మెంటాలిటీ లాంటి మెంటాలిటీ ఇటువంటి ఆరంభములను త్యాగం చేసి పక్కన పెట్టి నిత్యకర్మానుష్ఠానంతో జీవిస్తూ శాంతంగా సుఖంగా ఉండడము ఇది గుణాతీతని యొక్క లక్షణం మీరు ఆ సర్వారంభ పరిత్యాగి అనే మాటని ఆ విధంగా తెలుసుకోవాల్సి ఉంటుంది ఇదంతా కూడా రీక్యాప్ ఇదంతా చెప్పిందే మీకు చెప్పాను నేను ఇప్పుడు ఇంకా భాష్యంలో ముందుకు వెళ్తున్నాం ఏమనంటే ఉదాసీనవత్ ఇలా గుణాతీత స ఉచ్యతేతదంతం ఉత్నసాధ్యం తావత్ సన్న అనుష్ేయం గుణాతీత సాధనం ముముక్షో అక్కడ వరకు చెప్దాం సో ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే ఉదాసీనవత్ అని మొదలుపెట్టారు ఉదాసీనవదాసీన అని మొదలుపెట్టారు అది ఒకటి గుణైర్యో విచాల్యతే అది రెండవ అది గుణావర్తంత ఇచ్చేవ యోగతిష్టత అదంతా కలిపి రెండు సమదుఃఖ సుఖ మూడు స్వస్థ సమలోష్టాశ్మ కాంచన తుల్యప్రియాియోధీర తుల్యనిలాత్మ సంస్కృతి మానాపమానయోమిత్రాదిపక్ష పని చేయండి దయచేసి ఇక్కడ కాదు ఇక్కడ పెట్ట ఇప్పటికిప్పుడు ఏర్పాటు చేశారా చెయ్యి జాగ్రత్తలో వెరీ కైండ్ ఆఫ్ యూ సో సర్వారంభ పరిత్యాగి ఇవి పది లక్షణాలు పదొచ్చే కౌంట్ చేస్తే పదో తొమ్మిదో పదో సో ఇంతవరకు గుణాతీత సముచ్యతే ఇవి గుణాతీత లక్షణాలు అంటే గుణాతీత లక్షణాలు అయిపోయాయనమాట ఈ శ్లోకంతో విజయతనే ఉపసంహారం చేస్తున్నారు భాష్యకారు ఇంతవరకు చెప్పినటువంటి గుణాతీత లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఈ పది పది అని మీరు లెక్క వస్తే తొమ్మిది వస్తే తొమ్మిది ఎనిమిది వస్తే ఎనిమిది వాటెవర్ ఓకే ఇవి ఈ యత్న సాధ్యం ఈ లక్షణాలన్నీ కలిపి ఒక బంచ్ ఇవి మీరు సాధన చేసి సంపాదించుకోవాలి సాధకులు సాధకులు అంటే సంసారులు మనం సంసారంలో సంసారంలో జీవిస్తూ ఉంటాము సంసారంలో ఉంటాము అంటే గుణముల మధ్యలో సతమతమవుతూ ఉంటాము అని కొంతమంది ఎలా ఉంటామంటే వాడిని నన్ను తిట్టాడు వీడు నాకు సరిగ్గా మర్యాద చేయలేదు అని ఇంకా బతుకంతా ఇదే ఇంక వేరే టాపిక్ లేదు ఏదో పెళ్లికో పేరెంట్ దానికో వెళ్ళడం వెనక్కి మళ్ళీ ఆరు మాసాల దాకా వీళ్ళకి తగ్గి కావలసినంత మెటీరియల్ మళ్ళీ ఇంకో పెళ్లికి వెళ్ళే వరకు ఆ పెళ్లిలో జరిగిన అవమానాలు అన్యాయాలు తిన్న కబుర్లు వాటి గురించి చర్చలు గడపడం ఈ లోపల మళ్ళీ ఇంకో పెళ్లి శుభలేఖం వస్తుంది అరే మరి అవమానాలు న్యాయాలి అంత దుఃఖమైనప్పుడు మళ్ళీ పరిగెత్తుకు వెళ్ళాలనవసరం కదా ఇంకీ పైన నేను పెళ్ళిళ్ళకి వెళ్ళను అని అనుకోవచ్చు కదా అలా అనుకో మళ్ళీ ఎప్పటికప్పుడు పరగడుపు అని ఒక సామెత మళ్ళీ ఎప్పటికప్పుడు కొత్త మళ్ళీ ఇంకో పెళ్లికి వెళ్ళడం ఇంకో పెళ్లికి వెళ్తే అవుతుంది మళ్ళీ ఇంకో నాలుగు కంప్లైంట్స్ తెచ్చుకురావటం అంటే ఇంట్లో రాబోయే త్రీ ఫోర్ మంత్స్కి మళ్ళీ గ్రాసం తెచ్చుకురావడం మైండ్కి మే మేత మళ్ళీ అవి చెప్పుకుంటూ కాలక్షేపం చేయటం ఈ రకంగా మానవ మానవుల యొక్క ఆ జంజాటంలో పడి సంసారులు బతికేస్తూ ఉంటారు దాని పేరే గుణములు అంటే అలాగే ఉంటుంది లేకపోతే ధనమునందరి లోభము తృష్ణ అవి పోగేసుకుంటూ ఉండడం పోగేసిన దాన్ని ఏం చేయాలో అర్థం కాక దాన్ని రక్షించే ప్రయత్నం ఆ తర్వాత దాన్ని పంచిపెట్టాలి వీధిలో పారేసుకోలేము కదా మరి ఎవరికో దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి కదా డిస్ట్రిబ్యూట్ చేయడానికి క్యాల్క్యులేషన్స్ వేయాలి కొడుక్కి ఎంత ఇవ్వాలి కూతురికి ఎంత ఇవ్వాలి పెద్ద కొడుకు ఎంత ఇవ్వాలి చిన్న కొడుకు ఎంత ఇవ్వాలి పెద్ద కొడుకు ఈ మధ్యకాలంలో చెప్పిన మాట వినడం మానేశాడు భార్య మాట పట్టుకుని నా మాట వినడం మానేశాడు ఇది నేను పిత్రార్జితం ఏం కాదు ఇది స్వార్జితం కాబట్టి దీంట్లో వాడికి ఎంత ఇద్దాం అసలే మానేస్తే బాగుండదు తండ్రి వాళ్ళు అసలే ఇవ్వలేదని తిట్టుకుంటారు ఇంకేం చెప్పమంటారు నేను మీకు అభినయం చేసి చూపిస్తున్నాను సంసారము ఈ విధంగా గుణముల యొక్క జంజాతంలో చిక్కుకుని ఉంటారు దే డోంట్ నో వాట్ ఈస్ ఫ్రీడమ్ ఇది ఫ్రీడమ్ ఈ గుణాతీతులు అంటే ఫ్రీ అయిపోతుంది బికమ్స్ ఫ్రీ వీడు మా శత్రువు వీడు మిత్రుడు ఈ శత్రువు ఏమైనా సరే గుణపాఠం నేర్పాల్సిందే ఇలాగా లైక్ దిస్ వెకాజ్ ఇక్కడ ఫ్రీడమ్ వచ్చేస్తుంది అండ్ ఎవ్రీ స్టెప్ మీకు ఫ్రీడమ్ వచ్చేస్తుంది ఎవ్రీ స్టెప్ అంటే ఒక్కొక్క గుణాన్ని పట్టుకుని మన నుంచి వదిలించేసుకుంటూ పోయినట్లయితే ఈ పది లక్షణాలని మనం ఒక్కొక్క గుణం కాదు ఒక్కొక్క క్వాలిటీని పట్టుకుని మనం సంపాదించుకుంటే క్రమంగా ఆ గుణముల యొక్క పట్టు పోతుంది యత్న సాధ్యం సాధన చేసి మనం సంపాదించదగినటువంటి లక్షణాలు ఇవన్నీ ఇంకా సాధన అనగానే జనం బిగుసిపోతూ ఉంటారు సాధన అనేప్పటికీ క్యాన్స్ అయిపోతారు సాధన అంటే నడుము బిగించేయడం బెల్ట్ పెట్ట బకిలప్ అంటారు బెల్ట్ పెట్టేసుకో బకిలప్ అన్నట్టుగా అంటే రడీ ఇదేమీ యుద్ధమా ఇది లేకపోతే ఇది పెద్ద కర్మ నడుము నడుముతే వస్త్రం తీసేసి బరువులు మోసేది ఏమి ఇక్కడ ఎత్తనా సాధ్యం అంటే అభిప్రాయము శ్రవణం చేయుత ఆ గుణం ఆ గుణములు ఎలా ఉన్నాయి వాటి నుంచి బయటపడేటువంటి పద్ధతి ఏమిటి అనేది బాగా ఆకలింపు చేసుకునుట దాని పునఃపునః గుర్తు చేసుకునుట మననము చేసి గుర్తు చేసుకుంటుట సత్పురుషులతో సంగమును కలిగి ఉండుట సత్పురుషులతో సంగంలో ఉన్నట్లయితే మీకు సత్పురుషులు గుణములకి పైన ఉన్నారని మనం గుణములలో మధ్యలో ఉన్నామని ఆ తేడా తెలుస్తూ ఉంటాం అందుకోసము సంగమును కలిగి ఉండుట సత్సంగమును కలిగి ఉండుట నిధిధ్యాసనము నిధిధ్యాసనం అంటే ధ్యానము ధ్యానంలో ఏమవుతుందంటే మీరు మనస్సులో మమేకమై ఉన్నప్పుడు గుణముల యొక్క బంధంలో ఉంటారు ధ్యానంలో మనస్సును ఎప్పుడైతే డ్రాప్ చేసేస్తారో సంకల్పాలని విడిచిపెట్టేస్తారో ఆ ఆత్మనిష్ఠులై ఉంటారో అంటే ఇన్నర్ సైలెన్స్లో ఉంటారో అప్పుడు మీ ప్రయత్నమేమీ అక్కర్లేకుండానే ఆ గుణములకి మీరు అతీతంగా వెళ్ళిపోతారు కాబట్టి ఆ గుణాతీత స్థితి మీకు అనుభవానికి వస్తూ ఉంటుంది అది మీయందు ఎప్పుడూ ఉన్నది ఇప్పటికిప్పుడు ఉన్నది ఆ స్థితి ఆ గుణాతీత స్వరూపము మీయందు ఈ క్షణముందే ఉన్నది దీనికోసం మీరు కొత్తగా సంపాదించేదేమీ కాదది ఇతచ్చి మనం దానికి దూరంగా ఈ గుణముల జంజాటంలో పడి సతమతమవుతూ ఉంటాము కాబట్టి మీరు ధ్యానం చేసినట్లయితే ఆ గుణాతీత స్థితి మీకు అనుభవానికి వస్తూ ఉంటుంది ఆ ఫ్రీడమ్ అనుభవానికి వస్తుంది ఎప్పుడైతే మీకు ఆ ఫ్రీడమ్ అనుభవానికి వచ్చిందో ఆ అనుభవాన్ని బట్టి దానిపై అభిరుచి పెరుగుతుంది నాకు వాట్ ఐ వాంట్ ఇస్ ఫ్రీడమ్ ఏమంటే మనం అనుకుంటాం మనకి ఏం కావాలి జీవితంలో అంటే మనం జనులు మాకు డబ్బు కావాలి భోగాలు కావాలి ఆ తర్వాత నా బంధువులు మిత్రులు వీళ్ళందరూ కావాలి అనుకుంటారు ఏమంటే వీళ్ళు కావాలి వాళ్ళు కావాలి అని అనుకుంటున్నప్పుడు దాంట్లో మీకు ఫ్రీడమ్ లేదు వాడికి ఫ్రీడమ్ లేదు ఆ సంగతి మీరు గమనించారా మీకు బర్ధనే ఎదురువాడికి బర్ధనే ఇప్పుడు ఆయన మిత్రుడు అండి ఆయన పక్కన అయితే నాకు భోజనం సహించదండి అన్నాడు అనుకోండి అంటే అర్థం ఏంటి వన్ డే హీ హ్యాస్ టు గో అప్పుడు ఇంకా వాడు వెళ్ళిపోయిన తర్వాత వాడికి తిండి సైన్స్ రోగం తెచ్చుకుంటాడు అయ్యో నా మూలంగా వీడికి రోగం వచ్చిందని వాడికి సెంటిమెంటు ఇద్దరికీ బంధమే ప్రేమించాలి తప్ప బంధం పెట్టుకోమని ఎవరు చెప్పారు కాబట్టి ప్రేమకి ఇది సంబంధం లేదు రాబోతోంది ప్రేమ అనే శ్లోకం రాబోతోంది కాబట్టి ఈ విధంగా ఈ గుణముల యొక్క జంజాటం నుంచి పైకొచ్చి మనము ఆ గుణాతీత స్థితిని చేరుకోవాల్సి ఉంటుంది ఈ యత్నము ఎంతవరకు చేయాలి అంటే తావత్ సన్యాసిన అనుష్ఠేయం సన్యాసి సన్యాసి అంటే ఈ టేక్ ది స్పిరిట్ ఆఫ్ ది వరల్డ్ త్యాగము చేయాల్సి ఉంటుంది కదా అసలు గీత అంటేనే త్యాగము చాలామంది ఏమనుకుంటారంటే గీత అంటే మనకి ఈ ప్రస్తుతం నడుస్తున్న జీవన విధానాన్ని మరింత పరిపుష్టం చేస్తుంది అని అనుకుంటారు పర్సనాలిటీ డెవలప్మెంట్నో ఏదో పేరు పెట్టి ఈ గీతను అధ్యయనం చేసినట్లయితే ఇప్పుడున్న సంసారంలో మనకి మరింత బలం చేకూరుతుంది అని అనుకుంటారు బట్ దాని పర్పస్ అది కాదు ఆ సంసారం యొక్క బరువుని తగ్గించడానికి గీత ఉపయోగపడుతుంది కాబట్టి అది ఫ్రీడమ్ ఆ ఫ్రీడమ్ ఎలా వస్తుంది త్యాగాన్ని బట్టి గీత అంటే త్యాగం త్యాగం ఉండాలి అంచేతనే సన్యాసిన అనే పదం వేస్తూ మీరు అన్నీ అలా పట్టు కూర్చుని సంసారాన్ని కూడా అలాగే పట్టుకుని ఇది నాది నాది నాది అంటూ అలా గట్టిగా లోభంతో పట్టు కూర్చుని నేను గుణాతీతం ఎలా అవ్వాలండి అని అడిగితే ఆ ఏమిటో లక్షణాలు చెప్పండి మేము గుణాతీతలో అయిపోతాము అంటే అలా వర్కౌట్ కాకండి ఫస్ట్ మీరు యూ గివప్ గివప్ అప్పుడు మీకు గుణాతీత స్థితి అనుభవానికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సన్యాసిన అంటే రిలింక్విషింగ్ యాటిట్యూడ్ ఉన్న వ్యక్తి త్యాగము చేసే స్వభావం గల వ్యక్తికి ఈ యత్నము చేసి ఈ గుణముల ఈ గుణాతీత స్థితిని జీవితంలో అనుభవంలోకి తెచ్చుకోవాలి అనుష్ఠేయం గుణాతీతత్వ సాధనం అనుష్ఠేయం ఈ గుణాతీతుడవడానికి కావలసిన సాధనములు ఏవైతే ఇంతవరకు చర్చించబడ్డాయో వీటిని అనుభవానికి తెచ్చుకోవాలి ఓ మహాత్ముడు ఆయన వెళ్ళి రోడ్డు మీదకి వెళ్ళి పిచ్చివాడి వేషంలో రోడ్డు మీదకి వెళ్ళి ఆ జుట్టంతా విరపోసుకుని వెళ్ళి అక్కడ ఏదో కొంచెం అలరు ఏదో చేశాడు రోడ్డు బజార్లో అలరి చేస్తే అందరూ కలిసి చీవాట్లు పెట్టి తిట్టి మట్టి మీద వేసి పో అవతలకి అని అక్కడి నుంచి తోసేశారు అప్పుడు ఎక్కడో కాశీ లాంటి గంగా నదికి వెళ్ళి స్నానం చేసి ఏదో జపని చేసుకున్నాడు ఎవరో అడిగారు ఎందుకంటే అలా ఎంజాయ్ చేశారండి అని అడిగారు అడిగితే తుల్యో మానవ మానయోహనేది నాకు అనుభవానికి వచ్చిందా లేదా టెస్ట్ చేసుకోవటం కోసం అలా చేశాను అని చెప్పాను అయితే ఇటుకే ఏమైంది మీకు అనుభవానికి వచ్చిందంటే వచ్చింది వాళ్ళు నన్ను తిరుగుతున్నప్పుడు కూడా నాకేమీ వికారము కలగలేదు నాకు వచ్చింది అని చెప్పాడు అంటే మనకి మనం చూసుకోవాలండి అలా చేయమని నా అభిప్రాయం కాదు ఇదిగే ఇకే కాబట్టి అనుష్ఠేయం నేను కుణాతీత స్థితిలో ఉంటున్నానా అనుష్ఠే డబ్బు వచ్చినప్పుడు హర్షం కలుగుతోందా లేదండి మరి ఏమనిపిస్తోంది అబ్బా ఈ డబ్బంతా దీన్ని ఏం చేయాలబ్బా నేను విసిగేస్తోందండి పర్వాలేదు అయ్యా డబ్బు ఇచ్చేస్తున్నప్పుడు దుఃఖం కలుగుతోందా అబ్బే కలగట్లేదండి మరి ఏం కలుగుతోంది అమ్మాయ ఎవరిది వాళ్ళకి ఇచ్చేస్తే అంత శాంతి అనిపిస్తోందండి ఆ గుడ్ గుడ్ అంటే గుణాతీత స్థితి అలవాటవుతోందన్నమాట ఆ రకంగా ఎవరికి వారు ఈ లక్షణములను అధ్యయనం చేసుకుని జీవితంలో అనుష్ఠానంలో పెట్టుకోవాలి అనుష్ఠేయం గుణాతీతత్వ సాధనం ఎవళ్ళు అనుష్ఠించాలి ముముక్షో స్థిరీభూతంతో ముముక్షువులకి ఇది అనుష్ఠేయం ముముక్షోహ సన్యాసిన మోక్షమును కోరే సన్యాసి అంటే మీలో రెండు లక్షణాలు ఉండాలి మీరు గీత యొక్క విద్యార్థులు కనుక నేను హెచ్చరికగా చెప్తూ ఉంటాను ఇలాగే ఆ హెచ్చరిక ఏమిటంటే రెండు లక్షణాలు ఉండాలి మీలో ఒకటి ఐ లవ్ ఫ్రీడమ్ అనే లక్షణం ఉండాలి ఐ లవ్ ఫ్రీడమ్ మీకు స్వర్గం కావాలా ఫ్రీడమ్ కావాలా అంటే నాకు ఫ్రీడమ్ కావాలి చాలామందికి ఫ్రీడమ్ మీద ఇష్టం ఉండదు దే వాంట బంధం కావాలి బంధం కావాలంట ఒక ఆయన ఉన్నాడు నేను చాలా పరేక్షాన్ అయిపోతున్నా ఇబ్బంది పడుతూ ఉన్నాను నీ మధ్యన ఎందుకంటే ఒక మంత్ర జపం నెల రోజుల్లో పది లక్షలు పూర్తి చేయాలని ఒక దీక్ష పుట్టాను కానీ టైం అయిపోతుంది నాకు పనులు ఎక్కువైపోయి నేను చేయలేకపోతున్నాను అని అన్నాను అంటే నేను ఈ నెల రోజుల్లో పది లక్షలు జపం చేసేయాలనే ఈ పట్టుదల నీకు ఎందుకు వచ్చిందాయా అని అడిగాను అంటే గురువుగారు ఒక గురువుగారు నాకు ఇలా సలహా చెప్పారండి నెల రోజుల్లో పది లక్షలు జపం చేసేస్తే నీకు అన్ని రకాల పవర్స్ వచ్చేస్తాయని చెప్పారు పవర్స్ ఏదో సిద్ధులు డబ్బు వస్తున్నానో ఏదో అందుకోసం పెట్టుకున్నాను ఇప్పుడు తీరా చేయలేకపోతే ఇది ఎక్కడ అపరాధమో అని బెండ పెట్టుకున్నాను అని చెప్పాడు అంటే ఇప్పుడు ఆయన చేసింది ఏమిటంటారు ఆయన బంధాన్ని పొందు లేకపోతే ఫ్రీడమ్ వచ్చిందా ఆయనకి బంధం ఆ బంధాన్ని ఎవరు పెట్టారా ఆయనకి దేవుడు పెట్టాడా పెట్టలేదు guru bette ante guru pedtadu mundu betinchukunte valpedtadu nanu he is ready for it there is always a need bandham kavali vidiki nanu evallo taalato kadtaru nanu evallo kadtaru ani vidu goddi medige ekkite evaladanni valko taru valpedte mari vidu taalato kadtadu idopana thane evado hoho untadu dammara naayana vidu taalato kadtadu people they need to know they need to appreciate the uh, the power of freedom ఫ్రీడమ్ కావాలి మనకి నాట్ లైసెన్స్ ఫ్రీడమ్ ఫ్రీడమ్ అంటే లైసెన్షియస్ బిహేవియర్ అని అనుకోవద్దు మీరు ఫ్రీడమ్ కావాలి ఫ్రీడమ్ ఉండాలి ఆ మనస్సులో ఆ ఫ్రీడమ్ ఉండాలి డబ్బు సంపాదించాలన్న డబ్బుని హోల్డ్ చేయడానికి ఫ్రీడమ్ ఉండాలి డబ్బుని విడిచిపెట్టడానికి ఫ్రీడమ్ ఉండాలి డబ్బు వచ్చినప్పుడు ఆనందం హర్షము పోయినప్పుడు దుఃఖము అయితే దెర్ ఇస్ నో ఫ్రీడమ్ బంధువులు వచ్చారనుకోండి హర్షము వెనక్కి వెళ్ళారనుకోండి దుఃఖము దర్ ఇస్ నో ఫ్రీడమ్ కాబట్టి ఇట్ ఈజ్ నాట్ అబౌట్ మనీ కమింగ్ ఆర్ గోయింగ్ ఇట్ ఈజ్ అబౌట్ ఫ్రీడమ్ బంధువులు కొడుకులు కోడళ్ళు వస్తారు వెళ్తారు బట్ ఇట్ ఈజ్ అబౌట్ ఫ్రీడమ్ వాళ్ళ దాన్ని వాళ్ళు వస్తారు వాళ్ళ దాన్ని వాళ్ళు వెళ్తారు ఈ సంసారం ఇది ఇది కుంభమేళ వంటిది కుంభమేళాలో ఎవరికి ఎవడండి ఇప్పుడు సికింద్రాబాద్ స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ వన్కి మీరు వెళ్తే అలా ఉంటుంది అక్కడ మేళా కింద ఉంటుంది పదివేల మంది ఉంటారు లేక ఐదు వేల మంది ఉంటారు దాంట్లో ఎవరికి ఎవడు ఎవడు ఎవరికి ఎవడు కాదు ఎవరికి వారే ఈ సంసారం అలాంటిది ఊరికే మన భ్రమ తప్ప నా కొడుకు నా కూతురు మనం ఊరికే అలాగే కల్పించుకోవడమే తప్ప అలాగేమీ అవేమి వాస్తవం కావు కనుక వీడికి ఫ్రీడమ్ అని కోరుకునేటువంటి ఆ వివేకం వీడికి ఉండాలి ముముక్షోహో కాబట్టి ఫస్ట్ క్వాలిటీ గీతా స్టూడెంట్ యొక్క ఫస్ట్ క్వాలిటీ ఏమిటంటే ఐ వాంట్ ఫ్రీడమ్ వాడికి తెలుసుకుంటున్నాయి ఐ వాంట్ ఫ్రీడమ్